గణపతి కవీనా ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణూటి సీత సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అమార్యపర్యంతం వందే గురంపరా ద్యోతం చలయతామస్ తేజస్జస్వినా జయస్మి వ్యవసాయస్మి సత్వం సత్వతమహం షుజస్మి ఎక్కడైనా ఎవలైనా విజయాన్ని సాధించితే ఆ విజయము నేనే అంటే అభిప్రాయం ఏమిటంటే దాంట్లో రెండు విధాలుగా మీరు చూడొచ్చు ఎవరైనా విజయాన్ని సాధించారంటే అది ఆ పర్టికులర్ వ్యక్తి పర్సనమైనా సాధించింది అయి ఉండొచ్చు లేకపోతే వాడి హృదయంలోనే నివాస స్థానం ఏర్పరచుకుని ఉన్న ఈశ్వరుడి యొక్క కృప అనుగ్రహము శక్తి కావచ్చు ఇలాగానే అలాగే ఇప్పుడు పరుగు ఒలింపిక్స్లో పరుగు పందెంలో నెగ్గాడు అనుకోండి పరుగు పందెల్లో నెగ్గాడు అంటే వాడికి చిన్నప్పటి నుంచి ఆ కాళ్ళు బలంగా ఉండి వాటికి పోలియో ఇత్యాది లేదు రాకుండగా తర్వాత మోకాళ్ళ నిప్పులు ఇలాంటివి ఉండగా ప్రారంభం కాకుండా అంతేకాకుండా బలం బలం ఉండి మనోబలం ఉండి శరీర బలంతో పాటుగా మనోబలం ఉండి వాడు దానికి కావలసినటువంటి అంత స్ఫూర్తి ఇన్ని ఒక చోట చేరితే వాడు పరిగెత్తి నెగ్గాడు వీటితో పాటుగా లక్ కూడా ఉండాలి అంటే మిగతా వాళ్ళు వీటితో సమానంగా పరిగెత్తాయి వీడి వీడికి సరిగ్గా వీడి ఉన్న టైంలోనే వీడికంటే బాగా పరిగెత్తి కూడా అనుకోండి ఇంకా వీడికి ఏమీ రాదు ఇప్పుడు టెన్నిస్ లో సదర్ రోడ్ ఒక ఉన్నాడు అన్నీ అతనే నెగ్గాడు చాలా కాలం అన్ని మ్యాచ్లు అతనే నెగ్గుతూ వచ్చాడు అప్పుడు టెన్నిస్ ప్లేయర్స్ చాలా మంది ఏమన్నారంటే అమెరికన్ ప్లేయర్స్ వాళ్ళును మనం రాంగ్ టైంలో పుట్టేమయ్యా వీడున్న టైంలో పుట్టవచ్చు కదా మనకి ఏ మెడలు లేకుండా పోయింది లేకపోతే మనం ఆడి ఆటకి ఓ ఐదేళ్ళ ముందు ఐదు ఏళ్ళ తర్వాత పుట్టింటే తప్పకుండా మెడలు అని వాళ్ళు వాపోయినారు కాబట్టి చూసారా వీటిని ఎగ్గాలంటే ఈశ్వరుడు యొక్క కృప అన్ని విధాలుగా ఉండాలి వీడు ఒక్కటి బాగా పరిగెత్తేస్తే సరిపడదు కాబట్టి ఈ చెట్టు గురించి సరే ఈ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఈ మాటని ఉపనిషత్తుల్లో చెప్పాడు ఏ మాటని కబీర్ దాస్ కూడా చెప్పాడు ఈ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి దోపంచి సో ఒకటి ఈశ్వరుడు ఇంకొకటి దేవుడు ఎక్కడైనా ఒక విజయం లభిస్తే ఆ విజయ ఆ విజయంలో జీవుడు ప్ర ప్రతిఫలిస్తున్నాడా ఈశ్వరుడు ప్రతిఫలిస్తున్నాడా అంటే విజయంలో జీవుడు ప్రతిఫలించట లేదు ఈశ్వరుడే ప్రతిఫలిస్తున్నాడు అని మనం తెలుసుకుని మనం ఈశ్వరుని గల కృతజ్ఞతాభావంతో ఉండాలి అది ఒక అభిప్రాయం ఇంకొక అభిప్రాయం దాన్ని ఇంకో రకంగా చూడొచ్చు ఆ వాక్యాన్ని ఆ విజయం లభించినప్పుడు ప్రతి వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు కొద్దిసేపే మళ్లీ సంసారం కప్పేస్తుంది ఎలాగంటే శ్రీరామకృష్ణుడు గారు నాచుతో నిండిన సరస్సు దృష్టాంతం చెప్తారు సరస్సు లేకపోతే చెరువు అంతా నాచుతో నిండిపోతే లేకపోతే ఈ వీడి ఉంటుంది వాటర్ వీడు దున్నప్పుడు ఎక్క అంటారు కవర్ అయిపోతే దానికి అడుగున్న నీళ్లు ఉన్నాయని కూడా మీకు తెలియదు నీళ్లున్నా కనపడవు నీళ్ళు ఉన్నట్టుగా కూడా కనపడదు అంత దట్టంగా ఈ వీడు కప్పేసి ఉంటుంది మీరు ఏదైనా రాయి వేస్తే అది వీడి మీదే పడుతుంది నీళ్ళలోకి వెళ్ళదు అంత చిక్గా వీడు కప్పేసి ఉంటుంది మనుషుల హృదయంలో ఈశ్వరుడు కూడా అదే విధంగా కప్పివేయబడి ఉంటాడు ఆ వీడు ఏమిటంటే అజ్ఞానము రాగద్వేషాలు వీడి భ్రమలు ఏవో భ్రమలు రకరకాల భ్రమలు ఉంటాయి ఆ భ్రమలన్నీ ఇప్పుడు వీడికి కొలెస్టరాల్ పెరిగింది అనుకోండి కొలెస్టరాల్ ఎక్కువ ఉందనుకోండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే డాక్టర్లు ఏమో నీకు హాని మందు వేసుకోలేదేదని చెప్తారు అప్పుడు వీడు కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువ అన్నదానికి మీరు దృష్టఫలంగా చూడాలి ఎప్పుడు కూడా శాస్త్రంలో అలా చెప్పారు ఫలే దృష్ట అదృష్ట కల్పన అన్యాయ అని ఒక నియమం దృష్టమైన ఫలము ఉన్నప్పుడు అంటే దాని ఫలము దాని కార్యకారణ భావము మనకి ముఖం మీద కనపడుతున్నప్పుడు అది తిరస్కరించి దానిని కాదని అదృష్టాన్ని కల్పించటము తప్పు అని శాస్త్రకారులు ఎవరు మీమాంసకులు కర్మవాదుడు చెప్పారు మాటలు కాబట్టి వీడికి కొలెస్టరాల్ ఎక్కువ ఉందంటే దృష్టఫలం ఏమిటి వీడి తిండి సరిగ్గా తినలేదు రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటున్నాడు కాబట్టి కొలెస్టరాల్ ఎక్కువ ఉంది అని దృష్ట దృష్టమది ఆ కార్యకారణ భావం అది గమనించి ఆహారాల్లో మార్పులు తెచ్చుకోవాలి తప్ప అదృష్టం మీదకి వెళ్ళిపోకూడదు ఒకవేళ అదృష్టం మీదకి వెళ్ళినా శాస్త్రీయమైన దృష్టికోణాన్ని కలిగి ఉండాలి అలాగా మనం అనుభవించే సుఖం కానీ దుఃఖం కానీ పూర్వమునందు మనము చేసిన కర్మ వలనమే కాబట్టి ఇది కూడా ఈ దుఃఖానికి మనం చేసిన కర్మయ్యే కారణము అని ఆ విధంగా శాస్త్రీయమైన కార్యకారణ భావాన్ని అయినా పట్టుకోవాలి లేకపోతే దృష్టమైన కార్యకారణ భావము ఇదే ఆహారము సరిగ్గా లేక నాకు ఈ కొలెస్ట్రాల్ పెరిగింది అని పట్టుకోవాలి ఇవన్నింటినీ వదిలిపెట్టేసి నేనేదో ఆ ఉపాసన చేసినప్పుడు ఆ ఉపాసనలో ఏదో తేడా వచ్చి నాకు ఇలా వచ్చిందను లేకపోతే ఏదో ఇలాగంటి అర్థం అర్థం లేని కల్పనలు ఇటునే అది కూడా భ్రమ అది కూడా అజ్ఞానమే సో ఇటువంటి అజ్ఞానములు అంటే ఏమిటి సంసారంలో రాగద్వేషాలు ఇంతేకాకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భంలో కూడా అజ్ఞానంతో మూఢ విశ్వాసాలతోటి యాంత్రికమైనటువంటి జ్ఞాన సంబంధం లేని కర్మతోటి మీరు ఆరాధనలు చేస్తే అవి కూడా ఒక వీడి కింద తయారై స్వరూపాన్ని కప్పివేస్తాయి చూసారా మన హృదయంలో ఈశ్వరుని స్వరూపాన్ని కప్పివేయటానికి ఎన్ని వ్యవస్థలు ఏర్పడ్డాయి చూసారా ఆ స్వరూపాన్ని కట్టివేస్తాయి ఆ వీడి దాన్ని ఇలా తొలగిస్తే అడుగునే ఈశ్వరుడు ఉంటాడు వీడిని తొలగిస్తే నీరు ఉన్నట్టుగా దేవతుందంటే ఎప్పుడైనా మీకు ఒక గొప్ప విజయాన్ని సాధించినప్పుడు ఆ కొద్ది క్షణాలు పది సెకండ్లు కావచ్చు అది సందర్భాన్ని బట్టి ఓ నిమిషం కావచ్చు ఐదు నిమిషాలు కావచ్చు ఆ వీడిని తొలగించినట్టయి అడుగున ఉన్న ఆనంద ఆనంద స్వరూపమైన ఆనందఘనమైన పరబ్రహ్మ ప్రకటమవుతుంది ప్రకటమైతే వాడికి ఆనందం కలుగుతుంది కాబట్టి ఈ ఆనందానుభవం విజయాన్ని బట్టి వచ్చిన ఆనందానుభవం వీడి వీడి మొనగాడితనం వల్ల వచ్చిన ఆనందానుభవం కాదు లోపల ఆనందఘన పరబ్రహ్మ ఉండబట్టి అది ప్రకటన అవ్వబట్టి వచ్చింది కాబట్టి శ్రీకృష్ణుడు ఏమవుతున్నాడంటే నీకు విజయం కలిగిందంటే ఆ విజయము విజయం అనేది అందరికీ ప్రీతిపాత్రమైనది కనుక ఈ సృష్టిలో ప్రియమైనది ఒక్కటియే గలదు అది ఏ ఆత్మ అది ఏ ఈశ్వరుడి ఆత్మ అన్న అంటే ఈశ్వరుడనే అర్థం ఇంకా వేరే మరొకటి ఏమి కాదు ఆత్మాకి బ్రహ్మ కాబట్టి విజయంలో నిహితమై ఉండే ఆనందరూపంగా ప్రకటమగు వాడను నేనే ఇక వ్యవసాయోస్మి విభూతి ఇప్పుడు వ్యవసాయము అంటే నిశ్చయ బుద్ధి కొంతమంది విన్సికల్గా ఉంటారు విన్సికల్ అంటే ఏమిటి ఏదో దాని మీద కొంత ఇంట్రెస్ట్ కింద ఉంటుంది కానీ అది సస్టైన్డ్గా ఉండదు అంటే అలాగే స్థిరంగా నిలిచి కంటిన్యూస్గా ఉండదు ఏదో కొద్దిసేపు ఏదో ఒక కారణం చేత ఎవరితో మంచి సంఘం వల్లనో లేకపోతే ఒక రకమైన ఉత్సాహం కలిగి ఒక కార్యక్రమాన్ని అమలు చేయటం ప్రారంభిస్తారు ఏదో ధ్యానమునో యోగాసనాలు వేయటమనో లేకపోతే రోజు ఎక్సర్సైజ్ చేయటమనో లేదంటే ఏదో మొదలు పెడతారు మొదలుపెట్టి వారం కాకుండా దాన్ని క్లోజ్ చేసి పెట్టేస్తారు దాన్ని నిలబెట్టారు వింశికల్గా ఉంటారు సో విన్సికల్ అంటే ఏమిటి ఇంకా స్వామికి ఇక ఈ వేళ ఇంక రోజు మీ క్లాసుకు వచ్చేసి నేను మా జీవితాంతం మీ దగ్గర వేదాంతం అధ్యయనం చేయాలి అని అంటాడు ఒకతను ఆ పొందండి అలాగే రండి క్లాసుకి రండి ఒక క్లాసుకి రండి తర్వాత జీవితాంతం మాట తర్వాత చూద్దాం అన్నేనంటే ఒక క్లాసుకు వచ్చి మళ్ళీ రెండో క్లాస్ మర్చిపో లేకపోతే రెండో క్లాసుకి చెప్పేపటికి ఇంకోటి ఏదో వస్తుంది ఇంకొక గాడుపు ఏదో వస్తుంది గాడుపు అంటే వేగంగా వాయు ఏదో ఇంకో గాలేదో వస్తుంది వచ్చేప్పటికీ అంటే దెయ్యం అని అర్థం ఉంది అందుకోసం గాడుకున్నాడు మరో గాడికి వచ్చే ఈ విలువ చేస్తాడు ఈ విలువటి ఇంకో జరిగిపోతాడు అలా మీరు చేస్తారని నా అభిప్రాయం కాదు అలా ఉంటారు దాన్ని ఇంగ్లీష్లో కొంతమంది అలా ఉంటారు దాన్ని వింశికల్ అని అంటారు అలా ఉండకూడదు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం వింశికల్ గా ఉన్న సందర్భాలు మనకే అనుభవంలో ఉంటాయి అలా ఉండకూడదు విన్సికల్గా ఉండకూడదు మొదలు ఆరంభం విధించారు అని పద్యం ఎనిమిది ఉన్నారు కదా అక్కడ ఉత్తములుగా ఉండాలి తప్ప మధ్యములుగాను అధములుగాను ఉండకూడదు అధములు అసలు ఆరంభించారు మధ్యములు ఆరంభించి ఏవో చిన్న చిన్న విఘ్నాలు వస్తే విడిచిపెట్టేస్తారు ఉత్తములు ఆరంభించి ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకుపోతారు దీనికి నిశ్చయ బుద్ధి అని పేరు మామూలుగా ఆ పదం అలాగా నిశ్చయ బుద్ధి కానీ సంస్కృతంలో ఈ నిశ్చయ బుద్ధిని చెప్పే పదం ఒకటి ఉన్నది ఆ పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దానికి వ్యవసాయము అని పేరు వ్యవసాయం అంటే భూమి తొండి పంటలు పండి కాదు సంస్కృతంలో కాదు తెలుగులో అలా అవుతుంది సంస్కృతంలో ఆ పదానికి ఉండే అర్థము తెలుగులో ప్రచారంలో అలా ఉండదు ఇంకో రకంగా ఉంటుంది ఇప్పుడు సంస్కృతి మీకు దృష్టాంతం చెప్తా చూడండి సంస్కృతంలో ప్రమాదము అంటే మరు మరుపు మరిచిపోవుతా ప్రమాదము అంటే మరుపు ఇప్పుడు రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్ అంటే మనం తెలుగులో ప్రమాదము అంటాం అక్కడ కూడా పోసే బ్రేక్ అయ్యడం మర్చిపోయాడో ఏదో ఒక ఎవర్ మిసేజ్ ఎలా ఉంటుందంటే ప్రమాదము అంటే మతి మరుపు తెలుగులోకి వచ్చేప్పటికీ యాక్సిడెంట్ ఏమండి సంస్కృతంలో కృషి కృషి అంటారు కృషి అంటే వ్యవ అంటే తెలుగులో దేన్ని మనం వ్యవసాయం పడుతున్నామో దాన్ని సంస్కృతంలో కృషి అంటారు ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి సహా వ్యవసాయం కరువు కృషి కరువు కృషి వలుడు కృషి చేస్తున్నాడు అంటే అంటే అగ్రికల్చర్ చేస్తున్నాడు అని తెలుగులో కృషి అనే మాట దేంతో వాడతారు హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనే అర్థంలో వాడతారు వాడు చాలా హార్డ్ వర్క్ వాడు చాలా కృషి చేస్తున్నాడండి అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాడండి అనే అర్థంలో వాడతారు అదే మీరు సంస్కృతంలో కూడా అదే అర్థంలో ఆ పదాన్ని వాడేస్తే పిల్లవాడికి మతిపోతుంది కుర్రాడి గురించి వీడు మంచి కృషి చేస్తున్నాడు అంటే వారికి అర్థం కాదు వీడు ఈ కురాడు వ్యవసాయం వాడు అనుకుంటాడు అగ్రికల్చర్ సంస్కృతంలో అంటే అగ్రికల్చర్ అనే లేనే లేదు లేదు లేదు సంస్కృతంలో నిజంగా లేదు అగ్రికల్చర్ అనే మీనింగ్ లేదు మరి ఏ మీనింగ్ ఉంది మీనింగ్ ఉన్నది అదేంటంటే నిశ్చయ బుద్ధి స్థైర్యము బుద్ధి స్థైర్యము పట్టు పట్టరాదు పట్టు విడువరాదు పట్టనే బిగియ పట్టవల పట్టి విధి చుట్ట కంటే పడి చచ్చుపే మేలు విశ్వదాభిరామ వినుతవేమ అనౌపద్యం అవుతుంది అది నిశ్చయ బుద్ధి గట్టిగా పట్టుకోవడం విన్స్టికల్గా ఉండకూడదు కొంతమంది అలా ఉంటారు గట్టిగా పట్టుకోవాలి సో ఈ వ్యవసాయము అనే పదము దీన్ని శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన పదములలో ఇది ఒకటి ఆయన సాంక్షణ ఏమన్నా అంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక కురునందన బహుశాఖా హ్యనంతశ్చ బుద్ధయ అవ్యవసాయినాం అని అన్నారు ఇప్పుడు మీరు ఏదైనా మంత్రం జపం చేయాలనుకున్నారనుకోండి ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని జపంచేయాలి ఏక వ్యవసాయాత్మిక బుద్ధి ఏక అంతే అంతేకాని వేసం కాలంలో ఓ మంత్రం వర్షాకాలంలో మరో మంత్రం లేకపోతే ఇంకెవడో మంత్రగాడు వచ్చాడని ఈ పాద మంత్రాలన్నీ విడిచిపెట్టి కొత్త మంత్రానికి పోతూ ఉండడం అంతకుముందు ఓన్నమ శివాయని చేస్తూ చేసేవాడు ఇప్పుడేమో ఉక్షిష్ట గణపతి మంత్రం ద్వారా గొప్పది అంటూ పెద్ద ఎంత వచ్చాడు కాబట్టి వీడు ఓ నమ శివాయ విధిపెట్టి ఉచ్ఛిష్ట గణపతి మంత్రానికి వెళ్ళిపోయాడు అది చాలా పవర్ఫుల్ అంట అలా చేయకూడదు ఉన్నమ శివాయాలలోనే గణపతి కూడా ఉన్నమ శివాయలోనే ఉంటాడు అలాగా కొత్త కొత్త మంత్రాల్లోకి వెళ్ళకూడదు ఒక మంత్రం అసలు ఆరాధనలో కూడా మహాత్ములు ఇది కొంచెం చెప్పడానికి హెజిటేట్ చేస్తాను నేను ఎందుకు హెజిటేట్ చేస్తానంటే ఇది జనులకు ఇబ్బంది కలిగిస్తుందేమో అని హెజిటేట్ చేయటం అంటే ది సేమ్ టైం ఒక విషం కూడా జనానికి అందుబాటులోకి రావాలి కదా మీరు ఈశ్వరుణ్ణి సాకారంగా అంటే అకారము ఈశ్వరుడికి యథార్థంగా ఆకారం ఉండదు మీరు అది గ్రహించాలి ఒకచో ఆకారము గలవాడుగా మీరు ఆలోచించే సందర్భం ఉంటుంది ఉండాలి కూడా అక్కడ కూడా ఊరికే డజను రెండు డజన్ల ఆకారాలు పెట్టుకుంటే కూడా కొంత ఇబ్బంది అవుతుంది మీరు ధ్యానం చేసే సందర్భంలో పూజకి ఎలా చేసినా ధ్యానం చేసే సందర్భంలో ఏదో ఒకదానికి పెట్టుకోవాలి ధ్యానం అంటేనే ఏకాగ్రత మీరు సపోజ్ ఆరు డెలివర మంత్రాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు అది ఏకాగ్రత అవుతుందా షడాగ్రత అవుతుందా షడాగ్రత అవుతుంది ఆరు ఆరు ఆరు ఇంటీరియర్లో వీడు ఫోకస్ పెట్టి దాన్ని ఇంక దాన్ని ఏమంటారంటే వికల్పం విక్షేపం వచ్చేస్తుంది అలా ఉండకూడదు అలాగే ధ్యానం చేసేప్పుడు శ్రీకృష్ణుడు రూపాన్ని ధ్యానం చేసి పెట్టుకున్నారనుకోండి అంతటితో సరిపెట్టాలి ఓసారి శ్రీకృష్ణుడు ఒకసారి రాముడు ఒకసారి శివుడు ఇలా మొదలుపెట్టారనుకోండి శ్రీకృష్ణుడిని ధ్యానం చేసుకుంటే శివుడు గుర్తుకొస్తాడు శివుడిని ధ్యానం చేసుకుంటే రాముడు గుర్తుకొస్తుంది అలా మనస్సు జంపలు చేసుకుంటుంది కాబట్టి నామజపం చేసేప్పుడు కూడా ఏదో ఒక్క నామాన్ని చేయాలి నామ అన్నది అసలు నామ అన్నదాన్ని రామ అనేదే నామం నామజపం అంటే రామ అనే ఇంకా ఇం ఉండవు నామా అంటే రామ కలిసంతరణ ఉపనిషత్తు అలాగే ఉపనిషత్తుల్లో ఏమని చెప్పారంటే ఓంకారము సన్యాసులకి కానీ గృహస్థులకి అనుకూలం అవ్వచ్చు కాకపోవచ్చు కొందరికి సగుణమునందు ప్రీతి ఉంటుంది కాబట్టి రామనామాన్ని మీరు జపించండి నిద్ర లేచేప్పుడు నిద్రపోయినప్పుడు ఒంట్లో బాగులేనప్పుడు ఆ మూలగాల్సి వచ్చినప్పుడు అని మూలకు ఉండగా రామా అని రామ నామం అంటే కానీ హ్యూమన్ మైండ్ ఏం చేస్తుంది ఏవో కొత్త కొత్త నామాలు తీసుకొచ్చి పెడుతుంది రామ అంటే మరి ఆ నామాన్ని అనలేదు అయ్యో వెర్రివాడ రామా ఇంక్లూడ్ చేరి నామం వ్యవసాయాత్మిక బుద్ధిషి ఉండాలి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఇటువంటి విష్ణ బుద్ధి లేనివాడు బుద్ధి ఎలా ఉంటుందంటే బహుశాఖా హ్యనంతశ బుద్ధయ ఓ ఇంకో రోజు ఇంకో పేరు అంటాడు మరో రోజు మరో పేరు అంటాడు మరో పేరు అంటాడు ఏ మంత్రాలు మారుస్తాడు పేర్లు మారుస్తాడు తర్వాత పూజలు మారుస్తాడు రెరుగు చేస్తూ ఉంటాడు అలాగే జంపులు చేస్తూ ఉంటాడు అలా ఉండకూడదు సో కాబట్టి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి ఉద్యోగం చేసేప్పుడు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలా తయారైంది పొరం వాళ్ళు పాపం నిశ్చయాత్మక బుద్ధితో ఉండేవాడు ఇలా ఇంజనీరింగ్ చేస్తాడు చేసి ఎంబీఏ చేస్తాడు ఇంజనీరింగ్కి ఎంబీఏకి సంబంధం ఏమి ఎంబీఏ అంటే బిజినెస్ ఇంజనీరింగ్ అంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అంచేతనే వీడు ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసేవాడు వాడు ఇంజనీరింగ్లో ఎంటెక్ చేయలేడు లేదు వాడు ఈ ఈ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని అమ్మడంలాగా లాభాలు ఎంత వస్తాయి దాంట్లో పడిపోతాడు వీళ్ళు మార్కెటింగ్ నుంచి పనికొస్తాడు తప్ప ఎంటెక్ నుంచి పనికిరాడు డబ్బులు ఎక్కువ సంపాదిస్తాడు ఈ కంపెనీల వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి జీతాలు బాగా ఇస్తారు అందుకోసమే ఇలా చేస్తాడు కానీ వాడు క్లాసికల్ సైన్స్కి క్లాసికల్ ఇంజనీరింగ్కి ఎంటెక్స్ చదవటం పిహెచ్డీ చేయటం దానికి పనికిరాడు దానికి నిశ్చయాత్మకమైన బుద్ధి గలవాడు దానికి పనికి వస్తాడు వాళ్ళకి డబ్బులు ఆ నిశ్చయాత్మక బుద్ధి వాడిని ఒక స్టేబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ పర్సన్ గా నిలబెడుతుంది వీడు ఇంజనీరింగ్ చేసే ఎంబీఏ అంటాడు ఈ డబ్బులు ఎక్కువ వచ్చినా వీడు ఇట్ నుంచి అటు చంప చేస్తాడు ఈ కంపెనీలో కంటే అక్కడ ఇంకొంచెం జీతం ఇస్తున్నారంటే అటు పరిగెడతాడు ఈ ఊరు నుంచి ఆ ఊరు పరిగెడతాడు ఆ ఊరు నుంచి మరో ఊరు పరిగెడతాడు వాటితో పాటు భార్యని పిల్లల్ని కూడా తిరిగి పిల్లల్ని తిప్పినట్టుగా తిప్పుతూ ఉంటాడు నిశ్చయాత్మకంగా ఉండడు అది ప్రోంకరస్ అని కొంతమంది మీరు అనుకుంటారు ప్రోంటరెస్ యొక్క లక్ష డెఫినేషన్స్ కూడా అలా ఉన్నాయి కాబట్టి అటువంటి అస్థిరమైన బుద్ధిని కలిగి ఉండడం చాలా తొరపాట ఇది లౌకిక జీవనంలో కూడా ఇక పరమార్థిక తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ వాడు నిశ్చయాత్మకమైన బుద్ధి లేకపోతే వాడు తాడు తెగిన కఠి పతంగ అయిపోతాడు కటీ పతంగ తాడు తెగిన గాలిపటం అది ఇటు గాలి వేస్తే ఇటుపోతుంది మళ్ళీ గాలి ఇటు వస్తే ఇటుపోతుంది కటిపతంగా మీరు లొకేట్ చేయటం చాలా కష్టం అది ఎక్కడ పడుతుందో చెప్పడం కష్టం ఎక్కడైనా పడొచ్చు అది సికింద్రాబాద్లో పద్మనాభనగర్లో కట్ అయినటువంటి దానం అది వెళ్ళి బ్యాంక్ మండమే పడొచ్చు ఎక్కడైనా పడచ్చు అని ఆ వ్యవసాయము అనేదాన్ని ఆ శ్లోకంలో చెప్పాడు చెప్పి శ్రీకృష్ణుడు ఇంకో మాట ఏ రెండోధ్యాయంలోనే భోగైశ్వర్య ప్రసక్తానా తయాపహృత చేత్మిక బుద్ధి సమాధౌన విధీయతే అనమాట ఇప్పుడు బుద్ధి ఉంటుండే బుద్ధి అంటే అంతరింద్రియము ఇన్నరాగం ఒక పెద్ద ఫ్యాకల్టీ బుద్ధి ఆ బుద్ధితో అంటే మనస్సు అంతఃకరణం దాంతో మనం జగత్తున్న తెలియగలుగుతూ ఉన్నాము మామూలుగా నార్మల్గా తెలుసుకునేది బుద్ధితోటే పెద్ద పెద్ద విజ్ఞాన శాస్త్రములను వాటిని అధ్యయనం చేసి పాండిత్యాన్ని సంపాదించేది కూడా బుద్ధితోటే ఈ బుద్ధి ఇది బయటకు ప్రసరిస్తే దాని పేరే సంసారం ఆ బుద్ధి బయటకు ప్రసరించడం మానేసిందనుకోండి అప్పుడు తన స్వరూపమునందు లయమవుతుంది లేదా తమో గుణమునందు లయమవుతుంది దానికి నిద్ర అని పేరు సమో గుణంలో లైన్ అయిపోతే దానికి నిద్ర అనిపారు నిద్రపోతూ ఉంటుంది అన్నమాట బుద్ధి ఒకవేళ బుద్ధి నిద్ర లేచిందనుకోండి సంసారం వైపు పరిగణ తీసుకుంది ఇంకో మూడో మార్గం ఉంది ఈ రెండే కాదు జనాలు ఈ రెండే తెలుస్తాయి ఏదైనా నిద్రపోతూ ఉంటారు లేకపోతే టీవీ చూస్తూ ఉంటారు లేకపోతే ఎవరితోటో ఫోన్ మీద సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు ప్రయాణం చేస్తూ ఉంటారు అని కొన్ని రైల్లోనూ వాడు పదకొండు గంటల దాకా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే వాడికి పదకొండు పన్నెండు అయితే కానీ నిద్ర పట్టడు కాబట్టి పదకొండు దాకా సెల్ ఫోన్ మాట్లాడి తొందరాలే నిద్రపోయి వాళ్ళ నిద్రతో శుభ్రంగా చెడగొట్టేసి అప్పుడు వాళ్ళు నిద్రపోతాడు మళ్ళీ తెల్లవారుసాన వాళ్ళు కాబట్టి మళ్ళీ శిక్షతో ఎప్పుడో లేస్తాడు అప్పుడు ఈ లేచి అలవాటు ఉన్న వాళ్ళు లేచి ఏదో కూర్చొని ఏదో ఉంటారు వాడు శిక్షకు లేచి వాళ్ళు లేచేయడాన్ని ఎలా తెలుస్తుంది అంటే సెల్ ఫోన్ అప్పుడే రింగ్ ఇవ్వడం ప్రారంభిస్తుంది అయితే వాడే సెల్ ఫోన్ చేసేస్తాడు అంటే మనుషులు ఎలా ఉంటారంటే లోకంలో బుద్ధి లయమైతే తమో గుణంలో లయమవుతుంది ప్రసరిస్తే సంసారంలోకి ప్రసరిస్తుంది మూడో దాదు ఉంది ఇటు తమో లయం కానివ్వకుండా అంటే అలర్ట్ గా ఉండడం అటు సంసారంలోకి ప్రసరించనివ్వకుండా అప్పుడేమవుతుందో తెలిసిన బుద్ధి తన స్వరూపంలో విలీనమవుతుంది దానికే ఆత్మనిష్ట అంటారు చిత్తము యొక్క స్వరూపము చిట్ ఎనుక చినందలి కదలికయే చిత్తము అత ఉష్ణము అత చిత్తము యొక్క స్వరూపమే చిట్ కాబట్టి చిత్తము వెళ్ళి చిత్తులో విలీనం అవుతుంది అంటే చిద్రూపంగా ఆ ఎరుక రూపంగా ఉండిపోతారు దానికి చిత్ సమాధి అని పేరు ఇది వేదాంతల సమాధి వేదాంత సమాధి అని కూడా దానికి పేరు ఉంది హఠయోగ సమాధి కాదు చిత్ సమాధి వేదాంత సమాధి శ్రీకృష్ణుడు హఠయోగ సమాధి గురించి చెప్పడం శ్రీకృష్ణుడు వేదాంత సమాధి గురించే చెప్తాడు ఆ శ్లోకంలో ఆయన ఏమన్నాడంటే మీ బుద్ధి నిశ్చయాత్మకమైనది అవ్వాలి వ్యవసాయాత్మిక బుద్ధి అలా ఉండాలి అప్పుడే ఆ చిత్సమాధిని పొందగలుగుతుంది అంటే మీరు ఆత్మనిష్టలై ఉండగలుగుతారు మీ బుద్ధి పదివైపులు పరుగు తీసీదిగా ఉండిపోతే మీకు అటువంటి చిత్ అనగా ఆత్మనిష్ట లభించదు సమాధం న విధి అంటే అయితే మరి బుద్ధి పది రకాలుగా పరుగులు తీసే లక్షణం దానికి ఎందుకు వస్తుంది అంటే భోగైశ్వర్య ప్రసక్తనాం ప్రసక్త అంటే ఆసక్త అని అర్థం బాగా గట్టిగా తగులుకున్నటువంటి బుద్ధి గట్టిగా తగులుకుంటుంది సో మనకి తెలిసిపోతుంది తగులుకున్నాడు అని తెలిసిపోతుంది అంటే సంసారంలో ఇరుక్కుని ఉంటాడు దాని నుంచి బయట పడలేడు మనిషి చాలా ఆ సాంసారికములైన విషయాలలో పీకల దాకా తగులుకునే ఉంటాడు దేని ఎందు తగులుకుంటాడు రెండే విషయాలు ఒకటి ధనము రెండు భోగములు ఇంక ఇంకేముంటాయండి సంసారం అంటే ధనము భోగము రెండే ఉంటాయి ఇప్పుడు రిలేషన్ అంటారు ఇప్పుడు భార్యాభర్త రిలేషను లేకపోతే తండ్రి కొడుకు రిలేషను రిలేషన్లో ఏముంటుంది ఆ రిలేషన్ వల్ల నాకు లాభం ఎంత ఆర్థిక లాభము ఆ రిలేషన్ వల్ల నాకు సుఖం ఎంత ఇదే చూసుకుంటాను ధనము భోగము సో రిలేషన్స్ని కూడా ధనము భోగము శాసిస్తూ ఉంటాయి లోక వ్యవహారం నేను చెప్తున్నా నేను మీ గురించి చెప్పట్లా లోక వ్యవహారం మీ గురించి చెప్పట్లా నా గురించి చెప్పట్లా ఇందుకే లోకం ఇప్పుడు ఒక ఆయన పాఠం చెప్తున్నాడు విద్యార్థికి పాఠం చెప్తున్నాడు ఏమిటి పాఠం అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు ఉదాహరణకు సోక్రటీస్ పుట్టను కనుకనే సోక్రటీస్ గిట్టెను అని పాఠం చేస్తున్నాడు దీనికి శిలాగిజం అంటాను ఇలాంటి చెప్తున్నాడు కాబట్టి పుట్టింది ఎవరు సోక్రటీస్ దిక్కి దిక్కింది కూడా సోక్రటీ మీరు నేను కాదు మన గురించి చెప్పట్లా సోక్రటీ అలాగే ఈ ధనము భోగాలు పొల గురించి కాదు ఎవల గురించోళ్ళండి పేదార్థి ఎనివే కాబట్టి మనుష్యుల యొక్క మనస్సుని బుద్ధిని ధనము భోగము ఈ రెండు శాసిస్తూ ఉంటాయి ఈ రెండు కూడా మనిషిని బహిర్ముఖులుగా తయారు చేస్తాయి అంతర్ముఖత్వం ఎరగరు మనుషులు బహిర్ముఖులుగా ఉంటారు కాబట్టి ఈ విధముగా భోగము ఐశ్వర్యము అంటే భోగము ధనము అనమాట దీని తగులుకొని ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆ బుద్ధి విక్షిప్తమైపోతుంది విక్షిప్తము అంటే త్రోన్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ దాన్ని విక్షిప్తంగా ఉంటారు అనేక దిక్కుల అనేక వైతులకి చెల్లా చెదరుగా విసిగివేయబడుతుంది ఆ బుద్ధి కాబట్టి ఆ బుద్ధి ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అలాగే జంపులు చేస్తూ ఉంటుంది దానికి ఆ వ్యవసాయము అనే లక్షణం నిశ్చయాత్మకత్వము లక్షణం ఆ బుద్ధికి కుదరదు అని రెండో అధ్యాయంలో అదిగో ఆ వ్యవసాయమే ఒకవేళ మీరు దృఢమైన వైరాగ్యాన్ని పొంది బుద్ధిని సాంసారిక విషయములలో పరుగులు తీయడం మానేసి రాగద్వేషాలు లేకుండగా పూర్ణమైన ప్రేమతో అలా ఆకాశము వలె అసంగంగా అలా మీరు అటువంటి బుద్ధియందులు ఆ అంటే నిశ్చయత్వము స్థైర్యము అనే లక్షణం వస్తుంది ఆ బుద్ధి ఒకవేళ ఆ బుద్ధియలు లక్షణం వస్తే ఆ లక్షణము నేనే అంటున్నాను వ్యవసాయోష్మి ఎందువల్ల ఎందువల్లంటే ఎప్పుడైతే బుద్ధి ఎందు మీకు ఆ స్థైర్యము నిర్మాణమైనదో అట్టి బుద్ధి తన స్వరూపమునందు సహజంగా విలీనమై ఆత్మనిష్టంగా ఉంటుంది అదే ఈశ్వరుడు అంటే పరమాత్మ అంటే అదే పరమాత్మని వెతకడము అంటే పరమాత్మ వెతికి వాళ్ళ యొక్క వెతికి దాకా ఎలా ఉంటుందంటే కొంచెం చిత్రంగా ఉంటుంది ఒక అమ్మాయి ఉండేది నేను ఎక్కడో చెప్పాను చదివాను ఈ కథ ఈ కథ పూర్తిగా చెప్పగలుగుతాను మధ్యలో బ్రేక్ అయిపోతున్నా నాకే దగ్గర ట్రై చేద్దాం బ్రేక్ అయిపోతే నేను ఆయనతో అపాలు అమ్మాయి ఉండేది తల్లిదండ్రులు యుక్త వయస్సు వచ్చింది తల్లిదండ్రులు వాళ్ళ ఊళ్ళో పక్క బస్తీలో అబ్బాయిని చూసి ఆ అబ్బాయి నీకు అన్ని విధాలా తగినవాడమ్మా ఆ అబ్బాయిని వివాహం చేస్తుండవు కానీ తల్లిదండ్రులు ఏదో వ్యవస్థ చేసి ప్రయత్నం చేశారు చేస్తే అమ్మాయి అండి నేను ఏం చేస్తున్నాడు అబ్బాయి అంటే ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ఎల్డీసీగా చేస్తున్నాడు తొందరలోనే యూడిసి కూడా వస్తాడు అని చెప్పాను మీరు అంటే నేను అలాంటి అతి సామాన్యంగా నేను పెళ్ళాను అందరికంటే గొప్పవాడు ఎవడో మీరు చెప్పండి ఈ రా ఈ లోకంలో అదే మన రాజ్యంలో వాడిని పెళ్ళాడుతాను అంటే తల్లిదండ్రులు పాపం విసుకుపోయారు ఏం చేస్తారు సరే వాళ్ళు నోరు మూసి కూరుకున్నారు సరే తర్వాత సిద్ధం లేని ఈ అమ్మాయి పెళ్ళనే ఐడియాలు పట్టుకుంటే ఇప్పుడు నేను అందరికంటే గొప్పవాడిని పెళ్ళాడాలి అని వాడి కోసం అన్వేషించడం ప్రారంభించింది అన్వేషించడం అంటే వాకం చేసుకుంది అడిగింది ఎవండి మన రాజ్యంలో అందరికంటే గొప్పవాడెవరు అని అడిగింది అడిగితే మహారాజు మహారాజు ఉన్నాడుగా ఆయన మన అందరికంటే గొప్పవాడు ఈ అమ్మాయి మహారాజు దగ్గరికి వెళ్ళింది అంటే మహారాజు ఊరేటింపుగా వెళుతున్నాడు ఏనుగు అంబారీ ఎక్కి ఎదురుగా వెళ్ళింది వెళ్ళి మహారాజుతో చెప్పాలని ఏమని నువ్వు అందరికంటే గొప్పవాడు కదా నేను అందమైనదానను నిన్ను వివాహ మారుతాను కోసం వెళ్ళింది అయితే ఈవిడ ఎదురుగా వెళుతుంటే దూరం నుంచి మహారాజు ఏనుగంబారీ ఎక్కువస్తున్నాడు ఎక్కువస్తుంటే సడన్గా ఆ మహారాజు ఎందుకనో ఈవిడి దగ్గరికి వెళ్తుండగానే మహారాజు ఏనుగు దిగి అక్కడ విఘ్నేశ్వరుడి దేవాలయం చెందుతుంటే అక్కడ వెళ్ళి అలా తల నమస్కారం చేసి మళ్ళీ ఏనుగు చెప్తాడు ఆవిడొచ్చి మహారాజుతో చెప్దాం అనుకునేప్పటికీ ఈయన దిగి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తుండే ఈవిడికి డౌట్ వస్తుంది ఏమన్నాయి అందరికంటే గొప్పవాడు ఈయన అనుకుంటే ఈయన వెళ్ళి నమస్కారం చేస్తున్నారు ఏమిటైన అంటే అంటారు వాళ్ళు చెప్తారు మహారాజు కంటే కూడా విఘ్నేశ్వరుడు గొప్ప అని చెప్తారు సరే అయితే నేను మహారాజుని పెళ్ళాడి విఘ్నేశ్వరుడినే పెళ్ళాడతాను అనే ఆ విఘ్నేశ్వరుడు ఆలయంలో వెళ్ళి అక్కడే ఉంటుంది కదనకుండా అక్కడే ఉంటుంది విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అమ్మాయిని పెళ్ళాడాలన్నమాట ఈ లోపల గమనిస్తుంది ఆ విఘ్నేశ్వరుడు ఒక ఎలక పిల్ల మీద కూర్చుని ఉండడం గమనిస్తుంది ఆ బొమ్మలో ఏమండి ఆ ఎలకపిల్ల మీద కూర్చున్నాడు ఏమిటి ఆయన అంటే విఘ్నేశ్వరుడు తనంతా తాను ఎక్కడికి వెళ్లలేడమా పెద్ద కొత్త దీని చాలా దుద్దుగా ఉంటాడు ఆయన ఆయన్ని ఈతోటి వెళ్లాలనుకున్నప్పుడు ఆ ఎలక పిల్ల తీసుకెళ్తూ ఉంటుంది అని చెప్తాను అంటే అయితే విఘ్నేశ్వరుడికి కూడా డిపెండ్ అయ్యాడు కనుక ఎలకపిల్లే గొప్ప నేను ఆ ఎలక పిల్లనే పెళ్ళాడుతాను అని అంటున్నాను అంటే సరైతే ఎలకపిల్ల కోసం వెతుక్కుంటూ ఉంటుంది ఒకసారి ఓ ఎలకపిల్ల కనపడుతుంది కనపడితే దీన్ని పట్టుకుని పెళ్ళాడదాం అనుకునే లోపల ఆ ఎలకపిల్ల అది ప్రాణాంతకం భయం వేసి పరిగెత్తేకూడదు ఏమిటో ఇలా పరిగెత్తేస్తుంది ఏమిటంటే అప్పుడు ఆ పిల్లి ఒకటి ఉంటుంది సో ఈ పిల్లి వల్ల ఈ ఎలకపిల్ల పరిగెత్తింది కనుక పిల్లి గొప్పది నేను పిల్లిని పెళ్ళాడుతాను అంటే ఆ పిల్లిని పెళ్ళదామని ఆవిడ నిషేధించుకున్న ఈ లోపల ఒక కుక్క వస్తుంది సరే కుక్క పిల్లి వీడి కుక్క ఈ కుక్క పిల్లి కంటే గొప్ప అది అని అనుకుని ఆ కుక్కని పెళ్ళదాం అనుకుంటుంది అయితే ఈ లోపల ఆ కుక్క ఈవిడ పెళ్ళదాం అనుకుంటుంది ఆ కుక్క ఒకళ్ళ ఇంట్లోకి దూరుతుంది కుక్క ఇంట్లోకి దూరుతుంది వీడి కుక్క ఏదో ఇండి కోసం దూరినప్పుడు ఆ ఇంట్లో యువకుడు ఒకటి ఉంటాడు ఆ యువకుడు కర్ల పట్టుకునే దాన్ని నాలుగు వయసు అంటూ ఏడుస్తూ బయటపడుతుంది దాని వెనకాల కర్ల పట్టుకుని అతను వస్తాడు అప్పుడు కుక్క కంటే గొప్పవాడు తినక నేను ఇతనే పెళ్ళాడుతాను అని ఆ ఎన్ ఆయన పెళ్ళాడడానికి నిశ్చయించుకుంటున్నాడు అతను ఎవరో తెలిసిన ఆ తల్లిదండ్రులు ముందు పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశారు వాడే కథ పూర్తి చేయగలిగి మొత్తానికి మనిషి దేవుణ్ణి వెతుకులాటి ఇల్లగా ఉంటుంది దేవుడు ఎక్కడ ఉంటాడు హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు అది మీకు ఎలా లభిస్తుంది వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటే లభిస్తుంది వ్యవసాయోస్సు మీరు వ్యవసాయాత్మకమైన బుద్ధి కలిగి ఆత్మనిష్ట కలిగి ఉండాలి కానీ ఒక నా దగ్గరికి వచ్చారు స్వామిజీ నేను వేదాంతం అధ్యయనం చేసి వచ్చుకుంటాను సరే ఇంకేమీ ఆలస్యం వచ్చేసరికేసి డైమండ్ పాయింట్ కేసు వచ్చేసాయి ఇంటి టైంలో వచ్చావు ఇప్పుడే మొదలు పెడుతున్నాను పాఠాలు వచ్చి అధ్యయనం చే సరే ఓ క్లాసుకు వచ్చాడు అంటాడు నేను హృషికేశ్లో గంగ ఒడ్డును కొంత జపం చేయాలనుకుంటున్నానండి అంటాడు శుభారు కాబట్టి మనిషి జపం చేయటం ముఖ్యం జపం చేయడం ముఖ్యం ఏ ఇక్కడ చేయొచ్చుటా హృషికృష్ణ గంగవర్ధన ఎందుకు చేయాలి ఇక్కడ చేయచ్చుట అంతే కాదండి మరి కాశీలో చేస్తే గొప్ప కథ కాశీలో గంగవర్ధన చేస్తే కాశీ పంచమీ పుష్పం గొడవ కాశీ నీలో ఉన్నది గంగ కూడా నీలో ఉన్నది కాబట్టి నీలో ఉండే కాశీని గుర్తుపట్టి నీలో ఉండే గంగను గుర్తుపట్టి నీలో ఉండే శివుణ్ణి గుర్తుపట్టి ఆ శివుడిని ధ్యానం చేస్తే నువ్వు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున పట్టుకోవాలనుకున్న శివుడు మీ ఊళ్ళో మీ ఇంట్లో నీ దేహంలో నీ హృదయంలో ఇప్పుడే కూర్చుని ఉన్నాడు ఆ అమ్మాయి పెళ్లి ఇలాగా ఉంటుంది నిష్టయాత్మికమైన బుద్ధి ఉండాలి పట్టు పట్టరాదు అనే దృష్టిలో ఉండాలి సో బుద్ధుడు తపస్సు చేయటానికి కూర్చున్నాడు బుద్ధ చరితంలో వస్తుంది ఆ శ్లోకం ఉంది సంస్కృతంలో నాకు బుద్ధి రావట్లేదు అది ఆయన ఏమంటారు త్వగస్థి మాంస అని శోసంయాంతి అంటారు సంస్కృత శ్లోకం బుద్ధిచరితము సంస్కృతం శ్లోకం ఈ చర్మం ఎముకలు మాంసము రక్తము ఇవన్నీ కూడా ఎండి వడలి పడిపోయింది దాకా నేను ఇక్కడి నుంచి లేవను ఈ సీట్ నుంచి లేవను ఇక్కడే కూర్చుని నేను ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన తర్వాతే లేస్తాను ఈ లోపల అసలు సీటించి లేవను అని ఒక శ్లోకం అప్పుడు అతడు జ్ఞానాన్ని పొందించడు అంటే బుద్ధి ఒక బ్రహ్మచారి ఉన్నాడు అతను అడిగాడు ఎవన్నావు ఈ కథ కూడా పూర్తిగా చెప్పగలను చెప్పలేనో ట్రై చేస్తాను ఏదో ఎంతవరకు చెప్తే అంతకే సరిపెట్టుకుంది కానీ మీరు కూడాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఎవరైనా మహాత్ములు తెలుసునా అనే వాకం చేశాడు చేస్తే చెప్పారు ఆ అడవిలో గుహందయ అక్కడ కేవ్ ఉంటాడు ఒక ఆయన పక్కన నదిలో స్నానం చేస్తాడు ఆయన ఆత్మనిష్ఠుడు నీకు బోషించగలుగుతాడు అని చెప్తాడు అంటే వెళ్తాడు అక్కడికి వెళ్ళేప్పటికి ధ్యానంలో ఉంటాడు ఆత్మనిష్ఠుడే ఉంటాడేం మాట్లాడారు వీడు వెయిట్ చేస్తాడు గంట అవుతుంది రెండు గంట అవుతుంది అలాగే ధ్యానంలోనే ఉంటాడు ఆయన రాత్రి అవుతుంది ఆయన ఆత్మనిష్టతగానే కలు తెరిచి చూడండి ఆయన నిద్రపోతా కలుపు వస్తుంది నిద్రపోతుంది వాటెవర్ వీడు అక్కడే వెయిట్ చేస్తాడు అక్కడే నడుముకోవాల్సి వస్తాడు తెల్లవారు సామున ఆయన నదీ స్నానానికి వెళ్ళే ముందు వీడు అక్కడ ఉంటాడు ఆయన కంటబడతాడు అప్పుడు చూశారు వీడిని ఆయన అంతవరకు చూడలేదు అందుకే నిన్న వచ్చాడని ఆయనకి తెలుసు అంతే ఇంకా ఉన్నాడు ఆయన వీడికేసి చూడకుండా వెళ్ళిపోతాడు వీడికేసి ఇంకా ఏం మాట్లాడరు కల్ కంటితో కూడా పలకరించకుండా వెళ్ళిపోతాడు స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆయన ధ్యానంలో కూర్చుంటారు వీడు కూడా స్నానం చేసి వచ్చి వెయిటింగ్లో ఉండిపోతాడు మొన్నాడు పొద్దున్న మళ్ళీ ఇదే పరిస్థితి ఆయన నదికి స్నానానికి వెళ్తూ వీడికేసి కంటితో చూసి చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి స్నానం చేసు వచ్చి మళ్ళీ ఆయన ధ్యానంలో కూర్చుంటారు వీడు అలాగే ఉంటాడు బేక్స్ ఉంటాయి వాడికి సిగ్నల్ వచ్చింది ఏమని ఆయన నా కేసు చూసి నవ్వారు అంటే నన్ను శిష్యుడిగా స్వీకరించినారు ఎందుకు నవ్వుతాడు అంతకు ముందు రోజు అసలు అలాగా మామూలుగా చూసి వెళ్ళిపోయినవాడు సడన్ గా చిరునవ్వు నవ్వేటంటే ఇంకా అదే మెసేజ్ ఐట మీద ఆశిస్తారా నేను నన్ను శిష్యుడిగా చేసుకుంటున్నానని అలాగేం కాదు కదా అదే మెస్సేజ్ అంతే సో హీ యూ రీడ్ దట్ మెస్సేజ్ అండ్ కీప్ కోయట్ దట్ సాల్ ఆయన అప్పుడే పాఠం చెప్పడం ప్రారంభం అయిపోయింది ఏమిటా పాఠము మౌనంగా ఉండు మాట్లాడుకు ఇతరులతో ఎప్పుడైనా వ్యవహారం చేయదలుచుకుంటే చిరునవ్వుతో వ్యవహారం చెయ్యి శ్వితపూర్వ అభిభాషి చిరునవ్వుతో నువ్వు వ్యవహారం చేయాలి మరో రకంగా చేయకూడదు చిరునము మౌనము ఈ రెండు ముందు పెట్టుకుని నువ్వు జీవితంలో ముందుకు అడుగు వెయ్యి అని ఆయన పాఠం చెప్పేస్తున్నాడు అప్పుడే వీడికి పాఠం అర్థమైపోతుంది ఇలా నడుస్తుంది తర్వాత కొంతకాలానికి అతడు ఆత్మనిష్ఠుడు అవుతాడు గురువు గారిలాగే ఇతడు కూడా ఆత్మనిష్ఠుడు అవుతాడు అలా ఉంటుంది వ్యవసాయ గురువు గారు నేను మీ దగ్గర శిష్యుడిగా చేరుతున్నాను ఆరు నెలలు ఉండాలా మూడు నెలలు ఉండాలా రెండు నెలలు ఉండాలా ఉందే చెప్పండి అనుకో వ్యవసాయ నిశ్చయం ఉండాలి ఇలాగ దీన్ని ఇలాంటి కథలు చాలా చెప్తూ ఉంటారు ఇంకొకటి చెప్తూ ఉంటాం ఒక ఈ కరాటే కరాటే కథ ఇది కరాటే కూడా మీకు ఫిలాసఫీ కింద ట్రీచ్ చేస్తాను ఆల్సో కైండ్ ఆఫ్ ఫిలాసఫీ సో కత్తి యుద్ధం ఒకటను నేను కత్తి యుద్ధం నేర్చుకోవాలనుకుంటాడు బ్రహ్మచారి జన్మ అనుకుని ఎవరు గురువు గారు ఎవరన్నా అడుగుతారు అయితే ఫలానా మాస్టర్ ఉన్నాడు ఆయన గొప్ప తపస్యాలి అదే కరాటే మాస్టర్ అనమాట ఆయన కత్తి యుద్ధాన్ని బాగా నేర్పుతాడు ఆయన దగ్గరికి వెళ్ళబోయి ఆయన దగ్గర శిష్యుడిగా ఉంటే నీవు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్పోర్ట్స్ మన్ అవుతావు అని ఎవరో అడ్వైస్ ఇస్తాను వెరీ గుడ్ అడ్వైస్ అతను వెళ్తాడు వెళ్ళి ఆయన్ని అడుగుతాడు నేను మీ దగ్గర శిష్యుడిగా చేరాలనుకుంటున్నానండి కత్తియుద్ధం నేర్చుకుంటాను అని ఆ గోడ మీద కత్తులు ఏవో ఉంటాయి అలా పొడుగాటి కత్తులు అడిగేసి చూస్తాడు కథయుద్ధం మీ నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటారు అంటే ఆయన వీడు ఏమనుకున్నారంటే ఓ కత్తి తీసేప్పుడే వీటి గదిలో పెట్టి మొదలు పెడతారేమో అని అనుకుంటాడు కనుక ఆయన ఏమంటారు సరేలే మంచిది జాయిన్ అవ్వు వెళ్ళి ఆ కిచెన్లో ఏదో వర్క్ ఏదో ఉందో చూసుకుంటూ ఉండు ఆ కిచెన్లో పని చేయి గిన్నెలో వీటికి ఉంటూ ఉండు నేను చెప్తానులే అని అంటాడు అంటే వీడి నుంచి నిలిచి రాబడతాడు నేను కత్తి కోసం వస్తే గిన్నెలు రాంటాడు అవుతుంది ఎంతకాలం పడుతుందండి అని అడుగుతాడు అడిగితే ఆయన వీడికేసి తీక్ష్ణంగా చూచి ఇరవై ఏళ్ళు పడుతుంది అని చెప్తుంది అని ఇంకా తలకే ఉంటుంది ఆయన చూసుకోవడము ధ్యానం చేసుకోవడం ఇంకా హీస్ డిస్మిస్డ్ దర్ నో ఫర్దర్ డిస్కషన్ వీడు వేలమోహన్ వయసుకు బయటకు వచ్చి వెళ్ళిపోతాడు ఇరవై ఏళ్ళు ఎక్కడ ఉంటాడు ఏళ్ళు అయ్యేటప్పుడు కత్తి యుద్ధం వస్తే ఉపయోగం అయ్యేటప్పుడు వీడు మధ్య వయసులో వచ్చేస్తున్నాడు యువనలో ఉండగా నేర్చుకోవాలి కదా మరి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత వీడికి ఒరిజినల్గా అడ్వైస్ ఇచ్చిన సార్ కనపడతా ఏమో గురువు గారికి వెళ్ళేవా గతీయుద్దం నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నావు అంటే లేదండి అంటే ఎందుకని నువ్వు వెళ్తా ఉన్నావు కదా అంటే వెళ్ళానండి బాబు ఇరవై ఏళ్ళు పడుతుందని చెప్పాడు ఆయన అంటే ఆయన అంతటా నువ్వు అడిగితే చెప్పాడు అడిగితే చెప్పాడు మొన్న నువ్వు అడగకూడదు అడగడం నీకు తప్పు అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పాను నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళు నీకు ఆయనే అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన చేశాడు మీ వికేషన్లో ఇవి వచ్చాడు నన్ను క్షమించాలి మీరు నేను మీ దగ్గర కట్టి యుద్ధం నేర్చుకున్నడానికి వచ్చాను అంటే అయితే నువ్వు పని చేయి కట్టివ్వరు ఆ ఉద్యానవనంలో కలుపు మొక్కలు తీయటం మొక్కలు పాతటం నీళ్లు పోయటం అది నీ డ్యూటీ అని అంతకుముందు కిచెన్ డ్యూటీ వేశారు ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చాడు కనుక ఉద్యానవనం డ్యూటీ వేశారు ఇప్పుడు నెల అయిపోయింది రోజు వీడికి అదే డ్యూటీ వెళ్ళి ఆ ఉద్యానవనాన్ని చేస్తూ ఉన్నాడు అంతే చేసుకుంటూ పోతున్నాడు నెల అయిన తర్వాత వీడు జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకున్నాడు నిలబడ్డాడు అంతవరకు స్టేడ్ కానీ రోజు ఉద్యానవనంలో పెద్ద పన్ను ఆ పనంతా చేసేప్పటికి వీడికి కండలు బాగా బలం ఎక్కాయి ఎండలో పని చేయటము బాగా చెమట పట్టడం శరీరం రాకు తేలినది తర్వాత ఒక పనిని స్థిరంగా చేయటం ఆ స్థిరత్వం కూడా ఏర్పడింది అప్పుడు రోజా ఆయన ఇతను ఉద్యానవనంలో ఏదో మొక్కలకి నీళ్ళు ఏదో వస్తుంటే వెనకాల నుంచి ఎవళ్ళో వచ్చి తనని కథతో మెట్టిగా కొడతాం దెబ్బ తగులుతుంది చుల్లు మన దెబ్బ తగులుతుంది సడన్గా వెనక్కి గురించి ఖర్చీ లేకపోగా విద్యా అనువును విద్యా ఈ పని తోటమాలి పని దీనితో ఈ కర్ర దెబ్బ కూడానా అని ఇంకేం మాట్లాడారు ఎందుకంటే అతను సలహా ఇచ్చాడు నువ్వు ఏం మాట్లాడుతూ ఆయన చెప్పి నీ ఉన్నాడు ఇతను వర్క్ చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం రెండింటికి మళ్ళీ వచ్చి వెనకాల ఇంటికి కర్రతో కొట్టేస్తాడు కొట్టేస్తే ఒక దెబ్బతోటి అవ్వలేదు ఇలా కొడుతూనే ఉంటాడు అనమాట గుర్తు వచ్చినప్పుడు ఉంటాడు ఈసారి ఏ పని చేస్తున్నా అలా ఎలర్ట్గా ఉంటాడు ఆయన వెనకాల నుంచి వస్తున్నాడు కర్ర పట్టుకుని వస్తుంటే వీడికి తెలిసిపోతుంది తెలిసిపోయి వెనక్కి తిరుగుతాడు తిరిగితే ఆయన వీడి కళ్ళలోకి చూసి వెళుతాడు కొట్టడం ఎదుగుకొందర తిరిగి ఉన్నప్పుడు కొట్టరు వెనకాల నుంచే కొట్టడం చూసి వెళిపోతాడు మొన్నాడు మళ్ళీ పని చేస్తుండగా వెనకాల నుంచి మళ్ళీ కొట్టేస్తాడు అంటే ఇతడు కొంచెం ఆదమని తింటే కొట్టేస్తాడు కానీ ఇంకొక పది రోజులు అయ్యేప్పటికీ ఇంకో నాలుగైదు దెబ్బలు తిన్నాడు కానీ ఆయన వస్తున్నాడంటే పిల్లి అడుగులాగా వచ్చేవడు పిల్లినైనా రా మీరు గుర్తుపట్టలేకపోతారేమో కానీ ఈయన్ని గుర్తుపట్టి వదు వస్తున్నాడు అని తెలిసిపోయింది పిల్లి రాజినా తెలిసిపోయింది గనకి చూసేవాడు ఆయన వెళ్ళిపోయేవాడు ఈ నాటకం ఇంకొక వారం రోజులు సాగింది ఆ వారం రోజుల్లో ఇతను ఒంటి మీద పడలేదు ఆయన కొట్టలేకపోయాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే చాలు ఇంక ఉద్యానవనం అయిపోయింది నిన్ను కర్రతో కొట్టిన డబ్బులు కూడా సార్ ఇంకా నిన్ను కర్రతో కొట్టలే నువ్వు దాని గురించి మర్చిపో అని కత్తి చేతికి ఇచ్చావు సరిగ్గా వన్ మంత్ అయ్యేప్పటికీ మొత్తం కత్తి యుద్ధంలో ఇతన్ని ఆడిటేరియట్లుగా చేసి ఆయన్ని గ్రాడ్యుయేషన్ మీ చట్టయుద్ధం నేర్చుకోవడం అనిపోయింది అని ప్రభావం చేశాను